తర్వాత జన్మ మృత్యువులు దుఃఖ సుఖ దుఃఖాలు చెప్పాను కదా జన్మ మృత్యువులు పుట్టాడు మరణించాడు ఈ జన్మ మృత్యువులు మీ మనస్సు యొక్క స్పందన తప్ప ఇంక ఏమీ లేదు అక్కడ ఏమీ లేదు మీరు ఆ స్పందననే పట్టు కూర్చుంటారంటే యువర్ వెల్కమ్ టు యువర్ ఫాలీ హూ విల్ స్టాప్ యూ జన్మ పుట్టాడు ఏమిటి పుట్టాడు ఎవడు పుట్టాడు ఎప్పుడు పుట్టాడు ఎక్కడ పుట్టాడు ఎలా పుట్టాడు అసలు ఆ పుట్టాడనే మాట నిలబడే మాట కాదు ముందు మీ మనస్సుకి ఆ చలనం తప్ప మీ మనస్సు యొక్క చలనంలోనే ఉంది జన్మ లేకపోతే జన్మ అనేది లేనే లేదు ఈ జన్మదినము జన్మతిథి ఇదంతా ఇదో పిచ్చి ఇది పీపుల్ ఆర్ జస్ట్ నట్స్ నథింగ్ మోర్ దెన్ దాట్ సో ఇప్పుడు ఈ ప్రియురాలి జన్మతిథిని వీడు గుర్తుపెట్టుకోవాలి మర్చిపోయేటంటే వీడి వీడికి చావు మూడిందనే అర్థం మర్చిపోవడానికి వీల్లేదు ఒక ఆయన అన్నాడు ది బెస్ట్ వే టు ఫర్గెట్ యువర్ వైఫ్స్ బర్త్డే ది బెస్ట్ వే టు రిమెంబర్ యువర్ వైఫ్స్ బర్త్ డే ఈజ్ టు ఫర్గెట్ ఇట్ జస్ట్ వన్ ఆయన్ కాబట్టి జన్మ మృత్యువు మృత్యు అంటే మృత్యు అంటే ఏది మృత్యువు దేహమునకు మృత్యువా ప్రాణానికి మృత్యువా ఆత్మకి మృత్యువా దేనికి మృత్యువు ప్రాణానికి మృత్యువు లేదు ఇప్పుడు బల్బు బల్బు ఫ్యూజ్ అయిపోతుంది బల్బు ఫిలమెంట్ కాలిపోయి బల్బు ఫ్యూజ్ అయిపోతుంది చూడండి అక్కడ పోయింది ఏమిటి ఎలక్ట్రిసిటీ పోయిందా ప్రకాశమే లేకుండా పోయిందా లేక బల్బు ఫ్యూజ్ అయిందంటేనా బల్బు ఫ్యూజ్ అయిందంటే ప్రకాశం లేకుండా పోలేదు ఎక్కడ పెడితే అక్కడ ప్రకాశం ఉండనే ఉంది ఇక్కడ కూడా ఇంకో బల్బు పెడితే మళ్ళీ ప్రకాశం వస్తుంది ఎలక్ట్రిసిటీ కూడా ఏమీ కాలేదు నెట్వర్క్లో మిలియన్ బల్బ్స్ ఉంటాయి ఓ పది బల్బులు పోతూ ఉంటాయి ఇంకో కొత్త బల్బులో ఇరవై వస్తాయి నెట్వర్క్ నెట్వర్క్లో అలాగే ఉంటుంది అదేవిధంగా నెట్వర్క్ అంటే ఎలక్ట్రిసిటీ నెట్వర్క్ అదేవిధంగా ఆ సర్వ జగద్పకమైనటువంటి ప్రాణశక్తి కాస్మిక్ లైఫ్ అది ఎలా ఉందో అలాగే ఉంటుంది ఓ నలుగురు వస్తూ ఉంటారు పది మందికి పోతూ ఉంటారు కాబట్టి జన్మామృత్యువు కూడా మీ మనస్సు యొక్క స్పందన అలా స్పందించడానికి మనస్సు అలవాటు పడి ఉంటుంది పుట్టాడు పుట్టాడు పుట్టాడని స్పందించడానికి అలవాటు పడి కాబట్టి అందరూ అందరూ పుట్టేడుంటే వీడు పుట్టేడుంటే అంతే నాకు దృష్టాంతం గుర్తుకొస్తుంది ఒకడు వీధిలో నడిచి వెళ్తూ ఉంటాడు ఇది కమర్షియల్ టీవీ కమర్షియల్ ఇండియాలో కమర్షియల్ వీధిలో నడిచి వెళ్తూ ఉంటే ఎదురుకుండా ఓ పది మంది పరిగెత్తుకొస్తూ ఉంటారు పది మంది ఏమిటి ఈలోపులో వంద మంది పరిగెత్తుకు వస్తూ ఉంటారు పెద్ద మొత్తం వీధంతా జనం పరిగెత్తుకు వీడు ఒకటిని ఆపి అడుగుతాడు ఏమిటని మేమందరం ఫలానా రెఫ్రిజిరేటర్ కొనుక్కున్న కోసం పరిగెత్తుతున్నామని చెప్తారు అంటే వీడు కూడా పరిగెడుతారు అంత రెఫ్రిజిరేటర్ కూడా కాదు ఏదో సబ్బు సబ్బో ఏదో కొను సబ్బో లేకపోతే టీవీయో మేము పరిగెత్తుతున్నాము అదేదో దానికి కొంత రాయితీ పది శాతం ఎంతో తక్కువ ధరిపిస్తున్నారు అది కొనుక్కోవడానికి నేను పరిగెడుతున్నాను వీళ్ళందరూ కూడా దానికే పరిగెడుతున్నారు అని చెప్తాడు చెప్తే అలా వీరు కూడా ఇటు వెళ్ళడం మానసాడు పరిగెత్తాడు జనం అలా ఉంటారు జన్మ జన్మ జన్మను కానీ ఉత్సవాలు పండుగలు ఉత్సవాలు ఏమిటి పండుగలు ఆ పిల్లాడు భుజం మీద నిద్రపోతూ ఉంటాడు రెండేళ్ళ కుర్రాడు భుజం మీద నిద్రపోతూ ఉంటాడు వీళ్ళేమో వంద మంది జేరి కల్లోలం చేసేస్తూ ఉంటారు వీధంతా కూడా తిన్నంత తిన్నం పారేసినంత పారేయడం ఏమిటయా అంటే జన్మతిథి ఎవళ్ళ జన్మతిథి అంటే వాళ్ళు నిద్రపోతూ అక్కడ మృత్యు కూడా అంతే మృత్యు వచ్చినప్పుడు కూడా కల్లోలమే జన్మ వచ్చినప్పుడు కూడా కల్లోలమే ఇదంతా కూడా మనస్సు యొక్క అంటే మనస్సు స్పందన తప్ప వేరే ఏమీ లేదు బంధము మోక్షము కూడా అంతే బంధము మోక్షము కొంతమంది ఏమంటారు నేను సంసార బంధంలో ఉన్నాను అంట సంసార బంధంలో మీరు లేరు సంసార బంధంలో ఉన్నాను అని మీరు అనుకుంటున్నారు అంటే దీనికి ఒక దృష్టం ఉంటారు ఒక ఆయన దగ్గరికి వెళ్ళి నేను సన్యాసం తీసుకోవాలని అనుకుంటున్నానండి నాకు వైరాగ్యం నిండా ఉంది ఇల్లు వాకి వదిలిపెట్టి సన్యాసం తీసుకోవాలని కానీ ఇంట్లో వాళ్ళే నన్ను విదిలిపెట్టకుండా పట్టుకున్నారు అని అంటాడు ఆయన అంటే ఓహో అలాగా కావచ్చు దాన్ని ఏముంది అని ఆ మహాత్ముడు వాక్కి బయలుదేస్తాడు నడక్కకి ఈయన అడుగుతాడు నన్ను కూడా నేను కూడా మీతో రావచ్చు నా అంట కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ మహాత్ముడు ఏం చేస్తాడంటే అక్కడ చెట్టు ఉంటుంది ఆ చెట్టుని ఇలా కౌగులించుకుంటాడు వెళ్ళి ఈ నడక్క ఆయన ఏమో ఎందుకు కౌగులించుకుంటున్నాడో అనుకుంటాడు కానీ ఆయన అలాగే కౌగులించుకునే నిలబడిపోతాడు ఇంకా ఈయన ఉండబట్టలేక అడుగుతాడు అదేమిటి చెట్టును అలా ఎంతసేపు గౌలించుకుంటారు విదిలిపెట్టేయండి అని అడుగుతాడు అదైతే ఈయనంటాడు నేను విదిలిపెట్టద్దామని అనుకుంటున్నాను కానీ ఆ చెట్టు దాన్ని విధులు పెట్టడం లేదు అని చెప్తాడు అంటే ఇతను అంటాడు అదేమిటండి అలా చెట్టు మిమ్మల్ని విధులు పెట్టకపోవడం ఏమిటి కదా పట్టుకున్నారు చెట్టు మిమ్మల్ని పట్టుకోలేదు అని అంటాడు ఓహో అలాగ సరే అని విదిలిపెట్టేస్తాడు అంటే కాబట్టి నేను బంధింపబడ్డాను బంధం బంధం అని అనుకుంటే బంధం బంధమేముంది ఎవరు బంధించాలి ఎవరిని బంధించాలి ఎవళ్ళు ఎవరిని బంధించలేదు అని తెలుసుకుంటే మోక్షం కాబట్టి దీనికోసం సన్యాసం చేసుకొని అక్కర్లేదు గృహస్థగా ఉంది కూడా తెలుసుకోవచ్చు కాబట్టి బంధము మోక్షము అనేది కూడా బంధము మోక్షము అనేది కూడా కేవలము మనస్సు స్పందన మాత్రమే ఈ సూత్రం ఇంకొకసారి గుర్తు చేసుకున్నా మీకు అయుక్తస్య నానార్థ అయుక్తస్య నానార్థ పతంజలి సూత్రం అంటే ఎవడి మనస్సు ఆగమాగంగా ఉంటుందో వాడికి అనేకానేకములు కనబడుతూ ఉంటాయి ఎవడి మనస్సు సమాహితంగా ఉంటుందో వాడికి ఆత్మచైతన్యం ఎరుక తప్ప ఇంకేది అనుభవానికే రాకుండా ఉంటుంది హీ ఉన్మత్వగతం వస్తు అనురీ తూతం గమ్యతే చూడండి మనస్సు ఏం చేస్తుందంటే ఒక జగత్తుని ప్రాజెక్ట్ చేస్తుంది ఈ ప్రాజెక్ట్ అనే మాట ఆరోపించుతా అంటారు సంస్కృతంలో తెలుగులో కరెక్ట్ వర్డ్ చెప్పడం కష్టమవుతుంది ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళాలనుకోండి అక్కడ ఆ ప్రాజెక్టర్ ఉంటుంది ఆ ప్రాజెక్టర్ ఏం చేస్తుందంటే ఒక ప్రపంచాన్ని ఆ తెర మీదకి విసురుతుంది ఆ తెర మీద కనపడిట్లా చేస్తుంది ఒక ప్రపంచాన్ని ఆ ఫిలిం ఉండబట్టి మనస్సు అలాంటి ఫిలిం వంటిది ఆ ప్రకాశము ఆ ప్రాజెక్టర్ ప్రకాశం ఉంటుంది సరే అదే ఆత్మచైతన్యం మనస్సు ఫిలిం మీకు బయట జగత్తు కనపడుతూ ఉంటుంది ఈ బయట జగత్తు ఎందుకు కనపడుతుంది మనస్సులో ఉన్నది కనుక బయట కనపడుతుంది అంతే కదా ఇప్పుడు ఫిలింలో డ్యాన్స్ ఉంటే తెర మీద ఏం కనపడుతుంది డ్యాన్స్ కనపడుతుంది ఫిలింలో పూజలు ఇవి ఉన్నాయను కొండ తెర మీద పూజలు ఇవే కనపడతాయి ఫిలిమ్లో అల్లరూ కొట్టుకోవడాలు ఉన్నాయను కొన్ని తెర మీద అవి కనపడతాయి అంతే ఫిలిమ్లో ఏది ఉంటే తెర మీద అవి కనపడతాయి మీ మనస్సులో ఏముంటే బయట అవి కనపడతాయి మనస్సులో కొడుకు ఉంటే బయట కొడుకు కనపడతాడు మనస్సులో మిత్రుడు ఉంటే బయట మిత్రుడు కనపడతాడు మనస్సులో శత్రు ఉంటే బయట శత్రువు కనపడతాడు మనస్సులో ఘటం ఉంటే బయట ఘటం కనపడుతుంది అదే ఒకటి ఘటం అంటే ఏమిటో తెలియదండి వాడు ఘటాన్ని చూస్తాడా చూడదు ఘటం తెలుసున్నవాడే ఘటాన్ని చూస్తాడు అంటే అర్థం ఏంటండి మనస్సులో ఉన్న ఘటమే బయట ఉన్నట్లుగా కనపడుతుంది బయట ఉందనకూడదు బయట ఉన్నట్లుగా కనపడుతుంది కూడా ప్రాజెక్షన్ మనస్సు అనేది ప్రాజెక్షన్ అయితే మనస్సులో ఈ ప్రపంచమంతా ఎక్కడుంది స్మృతి రూపంగా ఉంది మీరు ఇవాళ పొద్దున్న ఏ ప్రపంచాన్ని చూస్తారు నిన్న రాత్రి పడుకు నిద్రపోయేదాకా ఏ ప్రపంచాన్ని చూస్తూ ఉండిరో అదే ప్రపంచాన్ని ఇవాళ పొద్దున్న చూస్తారు ఎందుకంటే ఆ ప్రపంచమే స్మృతి రూపంగా మనస్సులో ఉంటుంది అదే మొన్నటి పొద్దున్నే చూస్తారు తర్వాత మీరు చూసే ప్రపంచంలో మీరు చూసి ఇవన్నీ కూడా మీ ఊహాజనితములు తప్ప మరేమీ కాదు మీ ఊహాజనితాలే తప్ప మరేమీ కాదు మీరు చూసి ప్రపంచం ఇప్పుడు శాతర్న్ ఉండే ఒక గ్రహం దాన్ని ఇండియన్ యాస్ట్రాలజీ అని అలా ముణికిపోతూ చూస్తారు దానికి వేసి దానికి వేసి చూస్తారంటే మీరు టెలిస్కోప్ వేసుకుని చూస్తారనుకున్నారు ఆ పైకి చూడరు యాస్ట్రాలజీ అది ఎప్పుడూ బయటకు చూడదు మీకు తెలుసా సంగతి ఎప్పుడూ బయటికి ఉండదు ఎంతసేపు కాగితాలు చూస్తూ ఉంటాడు కాగితాలు చూస్తూ తన మనస్సుని బయటికి ప్రాజెక్ట్ చేసి చూస్తూ ఉంటాడని అర్థం కాగితాల్లో ఇంకేముంటుందండి వీడి మనస్సులో శనిగ్రహము హానికరము వీడి మనస్సులో ఉంటుంది అదే వీడికి కాగితంలో కనపడుతుంది ఏమంటే మీరు వెస్ట్కి వెళ్ళారనుకోండి వెస్ట్రన్ యాస్ట్రాలజీ వేరే ఉంటుంది అంచైతే వెస్ట్లో దానికి వేదిక ఆస్ట్రాలజీ అంటారు వీళ్ళు ఏమైనా అడ్వర్టైజ్ చేస్తారంటే అక్కడ వేదిక ఆస్ట్రాలజీ అని అడ్వర్టైజ్ చేస్తారు ఎందుకని అక్కడ వెస్టర్న్ యాస్ట్రాలజీ అని ఇంకోటి దాంట్లో శని మంచివాడు చెడ్డవాడు కాదు శాటర్న్ ఈజ్ ఎ గుడ్ థింగ్ ఇక్కడ ఉన్నంత ఇంత ఇంత చెడ్డ కాదు గుడ్ నిజానికి జనరల్ మోటార్స్ కంపెనీ వాళ్ళు వాళ్ళ ఒక కారుకి శాటర్న్ అని పేరు పెట్టుకున్నారు ఆ కారు మంచిగా సేల్స్ అయ్యాడు వాళ్ళకి ఏదో కొద్దు గొప్ప లాభాలు దానిలోనే వచ్చాయి ఈ మధ్యన జనరల్ మోటార్స్ కంపెనీ వాళ్ళు బ్యాంక్ రూప్స్ నుంచి బయటకు వచ్చారు కదా దాంట్లో ఈ శాటర్న్ కారు యొక్క కంట్రిబ్యూషన్ కూడా ఉంది వాళ్ళకి మహిష్టం శాటర్న్ అండి కాబట్టి ఇప్పుడు శాటర్న్ హానికరమా ఎలాగా ఇంకా నన్ను అడిగారనుకోండి నేనున్నాను అనుకోండి శని మంచిదా చెడ్డదా అంటే దేనికి మంచి కాదు చెడ్డా కాదు శని మంచి కాదు చెడ్డా కాదు మంచి ఏమిటి చెడ్డేమిటి వడ్డీ మీను పోయేటట్ట నేనంటా ఇప్పుడు ఏమిటంటారు శని ఇట్ ఈజ్ ఆల్ ఏ ప్రాజెక్షన్ అది చెడ్డది అని మీ మనస్సులో ఉంటే ఇట్ ఈస్ ప్రాజెక్టెడ్ యాజ్ బ్యాడ్ మంచిది అని మనస్సులో ఉంటే ఇట్ ఈజ్ ప్రాజెక్టెడ్ యాజ్ మంచి మంచిది కాదు చెడ్డది కాదు అని మనస్సులో ఉంటే ఇట్ ఈజ్ ప్రాజెక్టెడ్ జస్ట్ ద సేమ్ కాబట్టి తర్వాత ఇప్పుడు ఒక సభలో వెయ్యి మంది అంధులు ఉన్నారు ఒక్కడే చూసేవాడు అంధ మహాసభ జరిగిందండి అంధులు అందరూ మొత్తం రాష్ట్రంలో ఉన్న అంధులు వచ్చారండి అంధ మహాసభ ప్రెసిడెంట్ కూడా అంధుడే అంధుడే ఉంటాడు కదా అయితే ఈ అంధ మహాసభ వాళ్ళు అసెంబ్లీ దగ్గర ధర్నా చేయటానికి వెళ్తున్నారు ఒకడు చూసి వెళ్తున్నారు కదండి ఒకడు చూసేవాడు వీళ్ళని నడిపించాలి ఇప్పుడు వెయ్యి మంది వాళ్ళు ఉన్నారండి చూసేవాడు ఒక్కడండి కాబట్టి కనుక వారికి ఒక్కడికే కనపడుతుంది వాళ్ళు వెయ్యి మంది ఉన్నారనా కనపడదు వాళ్ళకి కదా వెయ్యి మంది యాడప్ చేస్తే ఎవరో చూపొస్తుందా యాడప్ అవ్వవు యాడప్ వీడు ఒక్కడే ఉంటాడు ఆయన వీడే తెలుసుకుంటూ ఉంటాడు అదేవిధంగా ఒక సమాజంలో కోటి మంది ఉంటారు వాళ్ళందరూ ఏమనుకుంటారంటే జగత్తు సత్యం అనుకుంటారు ఎవళ్ళో శంకర్లు వంటి వారు ఒక్కళ్ళు ఉంటారు వాళ్ళు ఏమంటారంటే జగత్తు మిథ్య అంటారు ఏమండి ఇప్పుడు ఈ కోటి మంది జగత్తు సత్యం అన్నారు కాబట్టి అదంతా యాడప్ట్ చేసి జగత్తు సత్యం అవుతుందా లేకపోతే ఈ ఒక్కడు మిథ్య అన్నాడు కాబట్టి మిథ్యగానే ఉంటుందా కాబట్టి ఇది డెమోక్రసీ ఏం కాదు ఇది ఇదేం ఓట్లు ఎలక్షన్ ఏం కాదు ఉన్మత్తుడు ఒక ఉన్మత్తుడు తెలుసుకుంటాడు ఆ ఉన్మత్తులు అందరూ కలిసి ఒక విధంగా తెలుసుకుంటూ ఉంటారు ఏమండి ఇప్పుడు పూజ స్వామిజీ బాధ చెప్తారు ఆయన ఏమంటారంటే పిచ్చి ఆసుపత్రి ఉంది మెంటల్ హాస్పిటల్ మెంటల్ హాస్పిటల్ లో ఎవళ్ళు ఉంటారు పిచ్చి ఉంటారని బయట ఉన్నవాళ్ళు అనుకుంటారు బయట ఉన్న వాళ్ళ దృష్టిలో పిచ్చి ఉంటారు లోపల ఒకసారి మీరు మెంటల్ హాస్పిటల్లోకి వెళ్తే అక్కడ పిచ్చివాళ్ళు ఎవరో తెలుసిన మీరు ముగ్గురు నలుగురు డాక్టర్లు ఐదు ఆరుగురు నర్సులు సేవకులు ఎవడో పది మంది వీళ్ళే పిచ్చివాళ్ళు మిగతా వాళ్ళందరూ నార్మల్ పీపులే కదా ఒక వెయ్యి మంది పిచ్చివాళ్ళు ఉంటే వాళ్ళందరూ నార్మల్ పీపుల్ వెయ్యి మంది పిచ్చివాళ్ళు పది మంది సేవకులు ఉన్న పది మంది పనిచేసే వాళ్ళు ఉంటే మన దృష్టిలో వెయ్యి మంది పిచ్చివాళ్ళు పది మంది నార్మలు కానీ లోపలికి వెళ్తే ఆ పది మంది ప్లస్ మీరు ఒకరు మందే పిచ్చివాళ్ళు మిగతా వాళ్ళందరూ నార్మల్ కాబట్టి ఉన్మత్తుల యొక్క దృష్టి ఉన్మత్తులంటే ఈ సంసారము సత్యమనే మదంలో ఉన్నారే అజ్ఞాన మదము అంటే అహంకారం వాళ్ళందరూ ఒక రకంగా జగత్తు సత్యం అన్నారు కాబట్టి అటువంటి అహంకారము మమకారము లేని అనుమతుడు కూడా అదేవిధంగా స్వీకరిస్తాడని మీరు అనుకోవద్దు ఉన్మత్తుడనే స్థానంలో నేను అంధుణ్ణి పెట్టాను అంధ మహాసభ అలా నా ఎలా ఉందో తీర్మానం చేస్తే ఆ తీర్మానానికి విలువెంత కాబట్టి సంసారులందరూ కలిసి జగత్తు సత్యము అని తీర్మానిస్తే ఆ తీర్మానానికి విలువే ఉంటుంది ఇది ఎందుకు పనికిరాని తీర్మానం కాబట్టి మీరు చేయాల్సిన వల్ల మీ మనస్సు నవ్వమంటే నవ్వడం యాడ్వ్వమంటే యాడ్ అవ్వడం ఆ పొరపాటు చేయొద్దు మీరు సత్ చూడండి సుఖానికి దుఃఖానికి కీ మనే మీరు మీ మనస్సుని పూర్తిగా నమ్మేసి మనస్సు ఎలా చెప్తే అలా జీవించటము అనే పొరపాటు చేయొద్దు మనస్సును పరిశీలిస్తూ ఉండాలి యూ జస్ట్ వాచ్ ది మైండ్ అల్లరి పిల్లవాడు ఏది చెప్తే అది నమ్మదు తల్లి వాడు చెప్పింది పరిశీలించి యోగ్యంగా ఉంటే స్వీకరిస్తుంది యోగ్యంగా లేకపోతే తిరస్కరిస్తుంది మీరు కూడా అలా ఉన్నారు మనస్సు అల్లరి పిల్లవాడితో సమానం డోంట్ ట్రస్ట్ ఇట్ కంప్లీట్లీ డోంట్ ఐడెంటిఫై విత్ ఇట్ టోటల్లీ You try to go beyond the mind. ఎప్పుడైతే మీరు మనస్సుకి అతీతంగా ఆ ఎరుక ఎందు నిలిచి ఉంటారో దాని ఎందు ఆత్మనిష్టాంత అంటే మనస్సులో ఉండే సంకల్పాలను విడిచిపెట్టేసి కేవలము శుద్ధ సద్రూపంగా మీరు ఎప్పుడైతే నిలిచి ఉంటారో అప్పుడు మీరు ఆ సత్ చిత్ ఆనంద సత్ అంటే బీయింగ్ చిత్ నోయింగ్ Ānanda, you see, the love, pure love. Kartta karma ane vileni ane vibhāgamu lene bīyant. Jñāta jñeyamu ane vibhāgamu lene knowing. Bhokta bhujyamu ane vibhāgamu lene ananda, bliss. That is what you are. మీరు అక్కడ నిలిచి ఉంటారు అది ఏ వాస్తవం అది ఏ ఆత్మ మనస్సు చూపించేటువంటి విభాగాన్ని మీరు స్వీకరించకూడదు మీరు ఏదైతే ప్రపంచమని అది కేవలము మీ మనస్సు యొక్క ప్రాజెక్షన్ మాత్రమే మీ మీ ప్రపంచంలో ఏమున్నాయో పరిశీలించండి వస్తాయి ఇంకా ఈ టాపిక్ ఇలాగే ఉంటుంది ఇది కంటిన్యూస్ సమ్మో మీ ప్రపంచంలో ఏమున్నాయో మీరు పరిశీలించండి నేను చెప్తా చూడండి మీ ప్రపంచంలో ఇమోషన్స్ ఉంటాయి అంటే ఏమిటి నాకు ఇది ఇష్టము అదంటే నాకు అది ఇష్టము ఇష్టానిష్టములు ఉంటాయి తర్వాత వీడు మిత్రుడు వీడు శత్రువు అని ఇలాగంటే స్కేల్స్ ఉంటాయి కులమానములు ఇది ధర్మము ఇది అధర్మము ఇది మంచి ఇది చెడు ఇది అనుకూలము ఇది ప్రతికూలము ఇవన్నీ ఏమిటి స్కేల్స్ స్కేల్స్ ఆఫ్ వాల్యూస్ ఇవన్నీ ఉంటాయి మీ ప్రపంచంలో ఇవన్నీ ఉంటాయి తర్వాత మీ ప్రపంచంలో సుఖము దుఃఖము ఉంటాయి అవన్నీ మీ ప్రపంచంలో ఉంటాయి మీ ప్రపంచంలో నావాళ్ళు పరాయి వాళ్ళు ఉంటారు ఏముండ ఇంకా ఏ ఉంటాయి మీ ప్రపంచంలో కర్మలు కర్మఫలములు ఉంటాయి ఏమండే మీ ప్రపంచంలో మంచి గ్రహాలు చెడ్డ గ్రహాలు ఉంటాయి మీ ప్రపంచంలో మంచి పార్టీలు చెడ్డ పార్టీలు ఉంటాయి ఏమండి ఇంతే కదా మీ ప్రపంచంలో ఉన్నది మీ ప్రపంచంలో ఇంకా ఏముంటాయి మనదేవుళ్ళు పరాయి ఉంటారు ఏమండి మీ ప్రపంచంలో వెంట వెంటనే కోరికలు తీర్చే దేవుళ్ళు ఎంత పూజించినా కోరికలు తీర్చని దేవుళ్ళు ఉంటారు ఉంటారా ఇవన్నీ ఉంటాయా మీ ప్రపంచంలో అంగీకారమేనా ఇప్పుడు చెప్పండి మీ ప్రపంచము కేవలము మీ మానసిక ప్రపంచము మాత్రమే ఏమైనా సందేహం ఉందా ఏమీ సందేహం మీరుతే బయట ఉంది బయట ఉందని అనుకోవడమే తప్ప నా వాళ్ళు పరాయి వాళ్ళు బయట ఉంటారా మనస్సులో మనస్సు యొక్క ప్రాజెక్షన్ అవుతుందా అది మంచి చెడు మనస్సు యొక్క ప్రాజెక్షన్ అవుతుందా బయట ఏమైనా ఉంటుందా కాబట్టి ఏది మీరు ప్రపంచం అనుకుంటున్నారో అది ఆల్ ది వే అంటే పూ మొత్తానికి మొత్తం మనస్సు యొక్క అధ్యారూపం మాత్రమే అంచేతనే మనస్సు నిర్మలంగా నిశ్చలంగా ఉన్నప్పుడు ఇంతటి ప్రపంచము కనపడకుండా పోతుంది అదే చెప్పే సుసుడు యుక్తుడు ఆ సమాహితుడు జీవన్ముక్తుడు వీళ్ళకెవలకి కూడా మీకు కనపడే ప్రపంచం కనపడనే కనపడదు కాబట్టి ప్రపంచం బయట ఉన్నదని అది నిమిత్తంగా జ్ఞానం కలుగుతుందని అని అనుకోవడము అజ్ఞానము ఏతేనా ద్వయదర్శనం సంక్లేశోపలబ్ధిశ్చ ప్రత్యుక్తా కాబట్టి జ్ఞాతా జ్ఞేయము అనే ద్వయము అనుభవానికి వస్తున్నాయి గనక ద్వయము కరెక్ట్ అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే కలదో అది నిరాకరించబడినది తర్వాత మస్కీటో ఆర్గ్యుమెంట్ సుఖదుఖములు అనుభవానికి వస్తున్నాయి గనక సుఖ నిమిత్తము దుఃఖ నిమిత్తము బయట ఉండి తీరాలి అనే ఆర్గ్యుమెంట్ కూడా త్రోసివేయబడినది ఎందుకంటే సుఖము దుఃఖము అనేవి బయట ఉండే నిమిత్తాలతోటి ఏమీ సంబంధం లేదు వాటికి సుఖము దుఃఖము అనేవి స్టేట్స్ ఆఫ్ మైండ్ అవి కేవలము మానసిక స్థితులు మాత్రమే కోరికలు భయాలు వాటికి బయట వాటితో ఏమీ సంబంధం లేదు అవి కూడా కేవలము మానసిక స్థితులు మాత్రమే కాబట్టి ఇప్పుడు చిన్నపిల్లవాడు మూడు చక్రాల సైకిల్ కావాలని ఏడుస్తాడు వాడి కోరిక వాడి కోరికకి బయట విలువైన వస్తువు ఉండి వాడి కోరిక ఉన్నదా ఏమీ లేదు అదొక మానసిక స్థితి మాత్రమే పెద్దవాళ్ళు మాకు నెక్లెస్లు కావాలి డైమండ్ రింగ్లు కావాలని వీళ్ళు గోల పెడతారు వీడుపెట్టి గోలకి ఆ చిన్నపిల్లవాడు మూడేళ్ల పిల్లవాడు ఏడ్చి ఏడుపుకి తేడాయి ఉండండి ఏమీ తేడా కేవలము మానసిక స్థితి మాత్రమే కాబట్టి ప్రపంచంలో సుఖ దుఃఖములు కూడా ప్రపంచంలో ఏదో అయి ఉందని దానివల్ల సుఖంగానే దుఃఖంగానే వస్తోందని లేక ప్రపంచంలో ఏవో ఘటనలు అయ్యిన కారణంగా సుఖంగానే దుఃఖంగానే వస్తోందని మిమ్మల్ని మీరు వంచుకోవడం తప్ప అంతకంటే వేరే ఏమీ లేదు జాయ్ అండ్ సారో ఆర్ నథింగ్ బట్ మెంటల్ స్టేట్స్ దే ఆర్ మెంటల్ స్టేట్స్ ఉంది కాబట్టి సంక్లేశోపత్తి సంక్లేశం ఉన్నది కనుక దానికి హేతుబద్ధంగా బయట ఏదో పరిస్థితి ఉండాలి అంచేతనే సంక్లేశం ఉంది ఒకటి అంటాడు నాకు రాహుగ్రహం అనుకూలంగా లేదు కాబట్టి నేను దుఃఖిస్తున్నాను అంటాడు అది వీడి మనస్సు అంటారా లేకపోతే బయట నిజంగా రాహుగ్రహం అనేది ఒకటి ఉందనుకుంటున్నారా లేదు రాహుగ్రహం అనేది లేదసలు ఛాయాగ్రహం అది ఛాయాగ్రహం అంటే ఏంటండి నీడ నీడ రాహువు కేతువు నీడలవి నీడవి ఛాయాగ్రహము అక్కడ రాహువు కేతువు అంటూ ఏమి ఉండవు గురువు గురుగ్రహం ఉంటుంది శని గ్రహం ఉంటుంది అలాంటి గ్రహాలు ఉంటాయి కానీ రాహువు కేతువు అనేవేమీ ఉండవు ఇందుకే నీడలవి ఆ నీడల్ని గ్రహాలుగా పరిగణించి వాటిని బట్టి మన జీవితాలు నిర్ధారితం అవుతాయని ఒక అభిప్రాయం ఉంటాయి ఒక విశ్వాసం విశ్వాసం అంటే మనస్సులో ఉంటుందా బయట ఉంటుందా మనస్సులో ఉంటుంది చిత్తం అసంస్పృశ్యర్థం నార్థాభాసం తథవ చ అభూతో పృథకే ఒక మంచి శ్లోకాన్ని పూర్తి చేసి ఇంకో మంచి శ్లోకంలో పడ్డాం వచ్చింది ఇది కూడా జాగ్రత్తగా గమనించదగ్గ శ్లోకమే చిత్తన్న సంస్పృశ్యర్థం చిత్తం అంటే జ్ఞానము అవునండి అర్థం అంటే పదార్థము ఆ పదార్థం వచ్చి చిత్తాన్ని స్పృశిస్తుంది అప్పుడు జ్ఞానం కలుగుతుంది అని బాహ్యార్థవాది యొక్క వాదం అలాంటిదేమీ లేదు అర్థం అంటే వస్తువు చిత్తమును స్పృశించును అంటే సన్నికర్ష ఏర్పడుతుంది ఘటం అనేది బయట ఒకటి ఉంది ఆ ఘటానికి మనస్సుతోటి సన్నికర్ష చక్షురింద్రియం ద్వారా ఏర్పడింది అప్పుడు ఘట జ్ఞానం కలిగింది అని తార్కికుల యొక్క అర్గుమెంటు లోకంలో అలాగే ఉంటుంది అర్గుమెంట్ లోకంలో ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందంటే ఫలానావాడు జన్మించాడు ఆ విషయం నేను తెలుసుకున్నాను కాబట్టి నేను సుఖంగా ఉన్నాను అంటాడు ఏమండి వాస్తవంగా మీరు దాన్ని తరిచి పరిశీలిస్తే జన్మించడం అనేదే సిద్ధించదు ఫలానా వాడు మరణించాడు అది నాకు తెలిసి నేను దుఃఖిస్తున్నాను అని వీడంటాడు మరణించడం అనగానేమి అని కనుక మీరు లోతు పరిశీలిస్తే మరణం అనేది సిద్ధించబట్టి బయట అర్థం ఉన్నది అది వచ్చి ఇంద్రియం ద్వారా చిత్తాన్ని స్పృశిస్తుంది అప్పుడు చిత్తంలో సుఖంగాని దుఃఖం కానీ ఏవో కలుగుతాయి జ్ఞానం కలుగుతుంది అనే ఆర్గ్యుమెంటు తప్పు కాబట్టి సిద్ధాంతం ఏమిటి అర్థం చిత్తం నృశతి చిత్తం అర్థం స్పృశతి చిత్తము అంటే అర్థం ద్వితీయాయకవచనం అర్థాహపుల్లింగం చిత్తము ప్రథమాయక వచనం జ్ఞానం నమోసేలింగం కాబట్టి చిత్తము అర్థమును స్పృశించము ఎలాగో మళ్ళీ చెప్తా చూడండి మనస్సుంది కన్ను ద్వారా బయట ఉన్న ఘటాన్ని చూచింది అని మీరు అంటారు అక్కడ ఘటము లేదు ఇప్పుడు ఏమి చూసింది ఏమిటి చూసిందండి చిత్తము కన్ను ద్వారా బయటకు వచ్చి ఘటాన్ని చూసింది ఇదో పెద్ద ఆర్గ్యుమెంటు అక్కడ ఘటం లేదు ఘటం మిథ్య నామ నామరూపాలది కాబట్టి చిత్తము బయటకు అర్థమును స్పృశించి తద్వారా అర్థానికి తగ్గట్టుగా జ్ఞానము కలుగుతోంది అనే ఆర్గ్యుమెంటు నిలబడదు నా అర్థాభాసం తథైవచ మరి ఇప్పుడు ఘటజ్ఞానం కలిగింది కదా ఘటజ్ఞానం కలిగింది అంటే చిత్తము ఘటాకారాన్ని పొందింది చిత్తం ఘటాకారాన్ని పొందిందంటే ఎలా పొందింది చిత్తము కన్ను ద్వారా బయటికి వచ్చి ఘటాన్ని ఆవరించి ఘటాకారాన్ని పొందింది అని వీళ్ళు అంటారు అది కొట్టిపారేశం కదా బయట ఘటమే లేదు ఏమండి మరైతే చిత్తానికి ఘటాకారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే లోపల చిత్తము ఒక ఘటాకారాన్ని పుంది లోపల సంస్కారాని సంస్కారాన్ని బట్టి ఘటాకారాన్ని పొంది అప్పుడు ఆ తెలుసుకునే చిత్తము ఈ ఘటాకారాకారితమైన చిత్తాన్ని స్పృశించింది అని చెప్పాలి తెలిసిందండి అంటే చిత్తము ఏదో ఒకదాన్ని స్పృశించాలి అప్పుడే జ్ఞానం కలుగుతుంది ఘటజ్ఞానం కలిగింది అంటే ఇప్పుడు ఎలా కలిగిందని చెప్పాలి చిత్తము బయటకు వచ్చి ఘటాన్ని స్పృశించి ఘటజ్ఞానం కలిగిందని చెప్పాలి అది కొట్టేశాం అది నిలబడదు ఇంక ఇప్పుడు ఏం చెప్పాలి లోపల ఘటము యొక్క ఆభాస ఆభాస అంటే ఒక రూపము ఘటరూపం లోపల ఉంది అప్పుడు చిత్తము తనలోనే ఉన్న ఘట రూపాన్ని స్పృశించింది అప్పుడు ఘటజ్ఞానం కలిగింది అని చెప్పాలి అవునండి అది లేదు అది కూడా లేదు ఎందుకంటే లోపల ఘటాకారం అనేది ఒకటి స్థిరంగా ఉందా లేదు ఇది ఎలా ఉందంటే అర్థంలో ముఖం కనపడింది ఈ ముఖము ఈ ముఖము వెళ్ళి అర్థం లోపల ముద్రపడింది అని చెప్పారా చెప్పగలరా చెప్పలేరు అలాంటిది అవ్వలేదు ఎందుకంటే ఈ ముఖం ఇక్కడే ఉంది దీనికి అర్థానికి అసలు టచ్ చేయ కాలేదు ముద్ర పడదు లేదు ఓకే ఈ ముఖము వంటి ముఖము ఒకటే అర్థంలో ఉంది అని చెప్తారా పోనీ అలా చెప్పడానికి వీలు అలా కూడా చెప్పడానికి వీణ కాబట్టి అద్దంలో ముఖము లేదు ముఖము యొక్క ఆభాష కూడా లేదు అదేవిధంగా ఇప్పుడు అర్థం స్థానంలో చిత్తం పెట్టండి చిత్తంలో ఘటము లేదు ఘటము యొక్క ఆభాష కూడా లేదు మరి ఘట జ్ఞానం ఎందుకు కలిగింది అంటే అదే మరి మాయ అంటే ఆ చెప్తమే అలా స్పందించి ఘట జ్ఞానము కలిగినట్టుగా అనిపించిందంటే అద్దంలో ముఖం ఉందన్నట్టుగా అనిపించింది ఇప్పుడు అద్దంలో ముఖం ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్న ఏమండి ప్రశ్నకి మేము మళ్ళీ ఇదంతా కథ వస్తున్నా అద్దంలో ముఖం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ ముఖము వెళ్ళి ముద్రపడి అద్దంలో ముఖము వచ్చింది ఈ ఎంత అందంగా ఉందో ఆ సమాధానం బాగులేదు కదా అది తీసిపారేయండి ఈ ముఖం వెళ్ళి ముద్రపడి కనపొచ్చింది లేదు ఓకే అది కొట్టేసేయండి ఇంకో సమాధానం చెప్తా వినండి అదేమిటంటే అద్దంలో ముఖము యొక్క ఆకారము ఉన్నది ఆ ముఖ అద్దంలో ఉన్న ముఖము యొక్క ఆకారమే అద్దంలో కనపడింది ఇది ఉంది ఇది కొట్టిపారేయండి మరి ఎలాగ ఈ ప్రశ్న ఎలాగా దీన్ని ఇలా దీన్ని నిర్వహించడం అంటే చూడండి అద్దంలో ముఖం ఎక్కడి నుంచి వచ్చింది అని కదా వీడి ప్రశ్న ఆ ప్రశ్న తప్పు ఎందుకంటే అద్దంలో ముఖం రాలేదు అద్దంలో ముఖం లేదు అద్దంలో ముఖం ఉంది అని ముందు నువ్వు అనుకుని అది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది చెప్పాలి ఇప్పుడు రాంగ్ ప్రశ్నకి సమాధానం ఉండదు రాంగ్ ప్రశ్నకి మీరు ఏ సమాధానం చెప్పినా అది కాంట్రడిక్షన్లోకే పోతుంది వైరుధ్యంలోకే పోతుంది రాంగ్ ప్రశ్న విషయంలో చేయాల్సింది ఏముంటుందంటే ఇది రాంగ్ ప్రశ్న అని తెలుసుకోవడమే ఉంటుంది ఏమండి కాబట్టి ఇప్పుడు చెప్తున్నారు చూడండి చిత్తంలో ఘటము ఎక్కడి నుంచి వచ్చింది అంటే బయట నుంచి వచ్చింది తప్పు ఎందువల్ల బయట ఘతం అనేది లేదు తీసుకురాయి ఓకే చిత్రంలోనే ఉంది అది పైకి వచ్చింది అది తప్పే చిత్తంలో ఘటం ఎక్కడి నుంచి వచ్చిందండి ఎక్కడ అలా అవన్నీ కూర్చుని ఉన్నాయా మన చిత్రంలో అది తప్పే అయితే మరి చిత్తంలో ఘటం ఎక్కడి నుంచి వచ్చింది రాలేదు చిత్తంలో ఘటం రాలేదు మరి వచ్చింది కదా అంటే వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు రాలేదు ఇప్పుడు సోమలింగుడు యొక్క జ్ఞానం కలిగిందీకు సోమలింగ అనగానే జ్ఞానం కలిగిందా ఇప్పుడు మీ చిత్తంలో ఒక సోమలింగడు ఎక్కడి నుంచి వచ్చాడు బయట నుంచి వచ్చాడా లేకపోతే అంతకు ముందే ఎక్కడ ఉన్నాడా ఏమండి బయట నుంచి రావడం లేదు అక్కడ ఉండడము లేదు సోమలింగము నహి హై పుళక్ పుళక్కి అంతా మిక్ష మిక్ష్యకి రావడాలు పోవడాలు ఇవే ఉండవు కాబట్టి చిత్తము అర్థమును స్పృశించుటలేదు చిత్తము అర్థాభాసమును కూడా స్పృశించుటలేదు అంటే ఏమైపోయిందో తెలిసినా మీరు గమనించరో లేదో బాహ్యార్థాన్ని కొట్టిపారేశారు విజ్ఞానాన్ని కూడా కొట్టిపారేశారు విజ్ఞానవాదాన్ని కూడా త్రోసిపుచ్చుతున్నారు చూడం భాష్యకాలు వ్యాఖ్యానం చేస్తారు ఏమన్నా అలా ఎలా చెప్పారండి అంటే అభూతో హియత ఎందుకంటే నువ్వంటున్న అర్థము లేనే లేదు ఎత ఎందువలన అనగా అర్థ అభూత ఉంటే బయటి లేకపోతే లోపలే అంతకుముందే ఉందా అని ఇన్ని మాటలు అసలు లేనే లేదు నా అర్థమే లేదంటుంటే మన అర్థం లేకున్నా అర్థాభాసం ఒకటి ఉంది అన్న అది లేదు ఏమీ లేదు తెలివి తప్ప ఏమీ లేదు మీరు సినిమాకి వెళ్ళారు సినిమా తెర మీద ఎవ్వెవో చూస్తున్నారు ఏమండి ఇప్పుడు ఏమున్నది తెర మీద ఉన్నవి తెర మీద ఉన్నాయా లేవు తెర మీద ఉన్నవి కొని మీ మనస్సులో నుంచి వచ్చాయా లేదు కొని మీ మనస్సులో బయటికి రాకుండా మీ మనస్సులోనే ఉండిపోయాయా లేదు కొని తెరమించి మీ మనస్సులోకి వచ్చాయా లేదు మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడి నుంచి రాలేదు ఎక్కడికి పోయా ఎక్కడికి పోలేదు మరి ఎక్కడ ఉన్నాయి ఎక్కడా లేవు మరి ఏమి ఇవన్నీ ఉన్నాయని అనిపించిన తెలివి మాత్రమే గలదు అది ఉందంటారా లేదండి తెలివి మాత్రమే గలదు ఎందుకో తెలుసిన ఆ తెలివి కూడా లేదు అని చెప్పారనుకోండి మీరు అలా చెప్పడానికి కూడా తెలివి ఉండాలి కాబట్టి సినిమా దగ్గర పరిస్థితి ఎలాగో ఈ జగత్తు దగ్గర కూడా పరిస్థితి అంతే మీరు ఆలోచించి చూడండి ఎప్పుడైనా ఎవరిలో ఏదో అన్నారు లేకపోతే ఏదో అనలేదు ఏదో చేశారు ఏదో చేయలేదు అని మనం దుఃఖిస్తూ ఉంటాం ఆ దుఃఖానికి హేతువు బయట నుంచి వచ్చిందా లోపల నుంచి వచ్చిందా ఎక్కడి నుంచి వచ్చిందండి మనస్సు యొక్క చలనం తప్ప ఇంక లేదు అక్కడ ఆ మనస్సు యొక్క చలనం వాస్తవమా అనే మీరు సుఖిస్తున్నారు మీరు అనుకుంటున్నారు ఈ గోడలు ఈ గిటికీలు కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నేను సూచిస్తున్నాను లేకపోతే ఈ గ్రహాలు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నేను సూచిస్తున్నాను గోడలు గిటికీలు కరెక్ట్గా ఉండడం అంటే ఏమిటి గ్రహాలు కరెక్ట్గా ఉండడం అంటే ఏమిటి అవి కరెక్ట్గా ఉంటే లోపలికి వెళ్ళవచ్చాయి లోపల సుఖం బయటికి వెళ్ళా వచ్చింది ఏమిటండి ఇదంతా కూడాను ఇదంతా కూడా తమాషాగా అనిపించట్లేదు మీకు లేకపోతే యథార్థమనే అనిపిస్తుందా ఏమీ తమాషా అంతా కూడా వై డోంట్ చూస్తే ఆల్ దిస్ ఈజ్ బంకన్ అండ్ బీ డన్ విత్ stay. Jnana జస్ట్ akasha జ్ఞానైనా Akasha కల్పేనా ఆకాశం స్వచ్ఛమైన జ్ఞానరూపంగా nilchi ఉండండియా అంటే అది మానేసి Ikka నుంచి ఇది వచ్చింది అక్కడి నుంచి అది వచ్చింది ఏమండి ఇదంతా ఈ కల్పనలన్నీ ఇదంతా కూడా మిథ్య ఇదంతా కూడా హులక్కి దీంట్లో ఏమీ సాధన లే Adhi సమాచారం స్మాస్తి బాహ్యం నిమిత్తం అత అదే అవతారిక అవతారిక అర్థం ఏమిటంటే ఇంతకు ముందు శ్లోకంలో బాహ్యంగా నిమిత్తము జ్ఞానాన్ని కలిగించే నిమిత్తం ఏదీ లేదు అని బాహ్యార్థవాదాన్ని తిరస్కరించినాము కాబట్టి ఎస్మాత్ బాహ్యం నిమిత్తం నాస్తి అత బాహ్యమైన నిమిత్తము లేదు కనుక అతే చిత్తమ సంస్పృశ్యర్థం బాహ్యాలంబన విషయం కాబట్టి చిత్తము అర్థము స్పృశించుటలేదు అంటే అర్థమేంటి బాహ్యంలో ఒక విషయం ఆ విషయము ఈ ఆలంబనము ఈ చిత్తము వెళ్ళి ఇంద్రియం ద్వారా జ్ఞానమునకు ఆలంబనమైన విషయమును స్పృశిస్తుంది అని అనుకోవడానికి ఏమీ లేదు బాహ్యాలంబన విషయం అర్థం చిత్తం నస్పృశతి ఎందుకంటే లేదు కనుక కొని అంటే ఘటము చిత్తము వెళ్ళి ఘటాన్ని స్పృశిస్తుంది అనేది ఏమి లేదు కొని లోపలే ఘటాకారం ఆయ లోపల ఉన్న చిత్తమే లోపల ఉన్న ఘటాకారాన్ని స్పృశించింది ఆ విధంగా ఘటజ్ఞానం కలిగింది అని అంటావా అది లేదు నాది అర్థాభాసము అర్థము యొక్క ఆభాసమును కూడా చిత్తము స్పృశించుటలేదు అంటే ఇక్కడ ఆనందగిరి చాలా బాగా రాసింది ఇప్పుడు మీరు గమనించండి చిత్తము ఘటమును తెలియచున్నది అని కదా ఘటజ్ఞానం కలిగింది కదా చిత్తము ఘటమును తెలియచున్నది అని మీరు అన్నప్పుడు ఈ చిత్తము చేత తెలియబడే ఘటము బయట ఉందా లోపలుందా అని ప్రశ్న వచ్చింది ఏమండి రాంగ్ ప్రశ్న ఎందుకంటే రాంగ్ ప్రశ్న ఎందుకంటే తెలియచున్నది అన్నది సకర్మక ధాతువు జానాతి సకర్మక ధాతువు సకర్మక ధాతువుకి కర్మ ఉండాలి చిత్తము తెలియచున్నది దేనిని ఘటమును సకర్మక ధాతు కర్మ ఉండాలి కర్మ ఏమిటి ఘటం ఈ ఘటం బయట ఉందా లోపలుందా ఊరిని తస్తుంది అని ఘటం బయట లేదు లోపల అని బయట లేదు ఎందువల్ల మృతుకి కలక వృత్తికి కలక గుర్తికేత సత్యం కొన్ని ఘటన లోపల ఘటన లోపల కాదు మట్టు ఉంది లోపల ఘటన లోపల ఉండడం ఏంటండి ఘటన లోపల ఉందన్న వాడు ఏమనాలి ఇక్కడ మట్టు చెప్పాలి ఈ పూజ్య స్వామీజీ పూజ్య స్వామీజీ ఏమన్నారంటే నేను ఏమన్నారో చెప్తాను కదండి ఘటం బయట ఉందా లోపల ఉందా ఘట జ్ఞానం కలిగింది కదా ఘట జ్ఞానం కలిగింది జ్ఞానము సకర్మ కథాతుంది కర్మ ఉంటే జ్ఞానం ఉంటుంది ఇప్పుడు ఘట జ్ఞానంలో కర్మ ఏమిటి ఘటం ఇప్పుడు ఈ ఘటం బయట ఉందా బయట లేదు బయట ఉందని అద్వైత వేదాంత క్లాసులో అంటే కొడతారు పట్టుంది ఎందుకని వాచారంభణం వికారం నామధేయం మృతికి ఎత్తేవ సత్యం మృతికి మాత్రమే సత్యం బయట లేదు బయట లేదు కరెక్ట్ ఎక్కడుంది ఘటము లోపల ఉంది ఘటం కాదు లోపల ఉంటా మట్టుంది లోపల బుర్రలో నీ బుర్రలో ఘటం కాదు ఉంటా మట్టుంది మట్టు ఉండడం మరి అవును ఏమిటి ఘటన లోపల ఎక్కడుంది ఘటం ఉందన్నాడంటే వాడు గురంలో ఏముందనమాట మట్టుంది ఆ గుజ్జు లేదు గుజ్జు కనుక ఉంటే వాడు ఎవరు చెప్తాడు ఘటన లోపల కూడా లేదండి వారు భావా చెప్తాడు చెప్పాలంటలేదు ఆ గుజ్జున్నవాడు గత లోపల ఉందన్నవాడు ఏమని చెప్పినట్టు చెప్పినట్టు ఎనీవే ఘటన లోపల కూడా లేదు మరి ఏమిటండి చిత్తము ఘటనము తెలియచున్నది దీన్ని ఎలా నిర్వహించడం నిర్వహించాలి కదండి ఒక అనుభవాన్ని నిర్వహించాలి కదా ఇక్కడ ఆనందగిరి సహాయం లేకపోతే ఆ శ్లోకం అర్థం కాదు భాష్యకార్లు సహాయం ఉంటుంది అక్కడ చిత్తము ఘటమును తెలియచున్నది అనే వాక్యం తప్పు అక్కడ వాక్యం ఏమిటో తెలుసినా చిత్తం జానాతి కాదు చిత్తము స్ఫురతి జానాతి సకర్మ కథాతు స్ఫురతి అకర్మ కథాతు చిత్తము స్ఫురిస్తోంది ఎలా స్ఫురిస్తోంది ఘటముగా స్ఫురిస్తోంది అంటే చిత్తమే ఘటములా స్ఫురిస్తోంది అంటే తెర మీద పర్వతము ఉంది ఎక్కడి నుంచి వచ్చింది బయట నుంచి వచ్చిందా లేకపోతే అంతకుముందే అక్కడ పర్వతం ఉందా బయట నుంచి రాలేదు అంతకుముందే ఉందా అంతకుముందు కూడా లేదు అంతకుముందు ఉండడం ఏంటి పర్వతం తెర అంతకు ముందు కూడా లేదు మరి ఏమిటి అంటే ఆ కాంతియే పర్వతములా స్ఫురిస్తోంది ఇప్పుడు ఇంకా బయట నుంచి వచ్చిందా లోపల నుంచి వచ్చిందా ఇంకే ప్రశ్న లేదు ఎందుకంటే కాంతియే పర్వతములా స్ఫురిస్తోంది ఇక్కడ ఉండాలి ఉంది ఏం కనబడుతోంది పీ త్రీయా అదేదో కొంచెం దాన్ని అడ్జస్ట్ చేయాలి అయితే పీ త్రీ ఏంటి మామూలుగా అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఐ ఆమ్ సారీ అని ఉంటుంది ఏ లెటస్ పార్టీ అని నేను అక్కడ సర్వస్మలో లెటెస్ట్ పార్టీ అంటే మనం పార్టీ చేసుకుందాము అని ఉంటుంది అక్కడ పీ ఇప్పుడు పీ ఉంది కదా అక్కడ పీ ఉంది అలా అనుకోండి పీ ఉంది ఎక్కడి నుంచి వచ్చింది బయట నుంచి వచ్చిందా బయట నుంచి రావడం ఏమిటండి పీత్రి బయట నుంచి రాలేదు పోనీ అక్కడే అంతకుముందే ఉందా అంతకుముందు ఉందా ఏమంటున్నారు మీరేం మాట్లాడరేమి అంతకుముందు ఉందా పీత్రే అంతకుముందు లేదు మరి ఎలాగా బయట నుంచైనా రావాలి అంతకుముందేనా ఉండాలి అదే మరి పొరపాటు బయట నుంచి రాలేదు అంతకుముందు లేదు మరి ఎలాగ నిర్వహిస్తారు ఆ ఆ కాంతియే పిత్రి రూపంగా స్ఫురిస్తోంది ఎందుకు స్ఫురిస్తోందండి తిప్పుతున్నాను కాబట్టి తిప్పడం మానే ఏదవుతుంది స్ఫురణ అయిపోతుంది ఇప్పుడు పిత్రి ఉందా లేదు ఏముంది కాంతి ఉంది ఇప్పుడు మీ మనస్సు స్ఫురిస్తోంది స్ఫురిస్తే ఘటం కనబడింది బాగుమంది కనబడ్డాడు అల్లుడు కనపడ్డాడు కొడుకు కనపడ్డాడు కోడలు కనపడింది శత్రువు కనపడ్డాడు మిత్రుడు కనపడుతు కనపడతాడు నా వాళ్ళు కనపడుతున్నారు పరాయి వాళ్ళు కనపడుతున్నారు గ్రహాలు కనపడుతున్నాయి మంచి గ్రహాలు కనపడుతున్నాయి చెడు గ్రహాలు కన అన్నీ కనపడుతున్నాయి ఎప్పుడు మనస్సు స్ఫురిస్తోంది మీరు ఓంకారానికి దీర్ఘంగా జపించి నిశ్శబ్దంగా ఉండండి ఇప్పుడు నేను చెప్పినవి ఏమైనా కనపడతాయా ఏమే కనపడవు అర్థమైందండి క్లాసు కాబట్టి ర్థాభాసం అర్థాభాసం కూడా లేదు ఎంత ఎంత పెద్ద విచారమవుతుంది ఏమీ విచారం నిజంగా మనస్సు అలా స్ఫురించి స్ఫురించి స్ఫురించి ఇది ఉంది అదింది అనేటువంటి భ్రమణం కలిగిస్తూ ఉంటుంది కాబట్టి నాకి అర్థాభాసం అర్థాభాసం కూడా లేదు ఎందుకో తెలిసిన చిత్తత్వాత్ అదంతా కూడా చిత్తమే అవ్గుతాం వలన ఎలాగా స్వప్న చిత్తవత్ స్వప్నములోని చిత్తము వలే స్వప్నంలో వీడు గజాన్ని చూశాడు ఈ గజము బయట నుంచి వచ్చిందా లోపలంతకు ముందే ఉందా బయట నుంచి రాలేదు లోపలంతకు ముందు లేదు స్వప్నంలో గజాన్ని చూసేటంటే స్వప్నంలో గజాన్ని చూశాడు కాదు అక్కడ చూసేటంటే దేనిని చూశాడు ఇలా ఇన్ని ప్రశ్నలు వస్తాయి స్వప్నంలో మనస్సే గజముగా స్ఫురించింది స్ఫురించడం అంటే ఏటో తెలుసిన అలా దీన్ని స్ఫురించడం అన్న హిందీలో ఈ స్ఫురించడాన్ని ఫొర్ హై అని వాళ్ళు అంటారు హై ఇప్పుడు మనిషి వస్తున్నాడు మనిషి వస్తుంటే వీడు శత్రువు అన్నాడు వీడు శత్రువు అంటే శత్రువు బయటి నుంచి వచ్చాడా లోపల ఉన్నాడా బయటి నుంచి లోపల కూడా యథార్థంగా లేడు బయట లేడు లేడు ఊరికే మనస్తే శత్రువు శత్రువు శత్రువు శత్రువు మనస్తే నావాడు నావాడు నావాడు మనస్తే పరాయి వాడు పరాయి వాడు నేను పుట్టాను నేను పుట్టాను వీడు పుట్టాడా వీడు ఎరుగుదా వీడు పుట్టడా వీడు ఎరుగుడా నేను కుట్టాను ఉడితే మనస్సు అంతే నేను కుట్టాను నేను కుట్టాను నేను కుట్టాను మనస్తే నేను చచ్చిపోతాను నేను వీడి వీరికి ఏం అసలు చావంటే ఏమిటో తెలుసుని వాడిని చూపించండి నాకు ఈ సృష్టిలో చావు అనగానేమి నాకు తెలుసును అన్నవాడిని చెప్పండి ఎవరికైనా తెలుసా చావనగా ఏమోనో అసలు చావంటే ఏమిటో తెలియదు కదా నేను చచ్చిపోతాను ఉడితే మనస్తే ఇది మానేశాననుకోండి నిద్రలో ఇది మానేసి ఇది మానేశారు మానేస్తే ఏమైంది సంసారం అంతా కూడా కనపడడం మానేసింది ఏమండి నిద్ర లేచారు కనపడుతోంది ధ్యానంలో కూర్చున్నారు ఇప్పుడు ఏమైంది సంసారం కనపడడం మానేసింది ధ్యానము నిద్ర సంబంధం లేకుండా ఆత్మస్వరూపం తెలుసున్నవాడు ఉంటాడు వాడు నిద్రపోవట్లేదు ధ్యానం చేయట్లేదు వాడికి సంసారం ఉందా ఎవడికుంది అయుక్త్య నానాథ అజ్ఞానికి మాత్రమే ఉంది సంసారం పూర్ణమ పూర్ణము పూర్ణా పూర్ణము